జై గురుదత్త యోగ వాసిష్టం ఉపసమప్రకరణం నాలుగవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో వింటారు ఓ రోజున ఒక మహర్షి ఆ గాధిగారింటికి అతిథిగా వచ్చాడు గాధి మహర్షి మర్యాద కోసం కొత్త మహర్షితో మాట కలుపుతూ ఇలా అన్నాడు మహర్షి మీరిలా చిక్కిపోయి అలసటగా కనిపిస్తున్నారేమిటి గాది మహర్షి అడుగుతున్న ఈ ప్రశ్న ఆ వచ్చిన మహర్షిగారు ఉసూరుమని నిట్టూర్పు విడిస్తూ ఇలా అన్నాడు నిజమేనయ్యా అలాగే ఉన్నా అడిగావు కనుక నీకు నిజం చెప్తా నేను మధ్య తీర్థయాత్రలు చేస్తు కీర దేశానికి వచ్చాను అక్కడ ప్రజలు నన్ను చాలా గౌరవంగా చూసుకున్నారు ఆ గౌరవానికి ఆశపడి నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నెల రోజులు ఉండిపోయాను ఒకరోజున మా ఇంటి బ్రాహ్మణుడు చాలా దిగులుగా కనిపించాడు ఎందుకలా ఉన్నావు అని నేనడిగాను ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు అతిథి ఏమీ అనుకోకు ఈ మధ్య ఓ కటిక కషాయి నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుని ఎనిమిది మాకు రాజై రాజ్యం చేశాడు మేమంతా వాడి పాదసేవలు చేసం ఇంతలో వాడి అసలు రంగు బయటపడింది దాంతో మా ఊళ్ళో ఉండే ఒక వంద మంది శ్రోత్రేయ బ్రాహ్మణులు అగ్నిలో దూకి ప్రాణాలు వదిలిపెట్టారు నేను ఆ పని చెయ్యలేక చాలా దిగులుగా పడి ఉన్నా అన్నాడు నా గృహయజమని ఆ మాట వినేసరికి నా గుండె గుభిల్లు మంది ఇలాంటి భ్రష్టరాజ్యంలో భ్రష్టగృహస్థుల గృహాలలో నెల రోజులుగా చతికిలబడి తిండి తిన్నానే అని బాధపడి అక్కడి నుంచి లేచిపోయి ప్రయాగ వెళ్ళి సర్వప్రాయశ్చిత్తంగా త్రివేణి స్నానాలు చేశాను అయినా తృప్తి కలుగక ఇప్పటికి మూడుసార్లు కృచ్ఛ్ర చంద్రాయణ వ్రతం చేశాను నీకు తెలుసు కదా ఈ వ్రతంలో తీవ్రమైన ఉపవాస దీక్ష ఉంటుంది మూడోసారి ఉపవాస దీక్షలు పూర్తయ్యాక పవిత్రమైన చోట పారాయణ విధి నిర్వహించాలనే ఆశతో నేను ఇవాడ నీ దగ్గరకు వచ్చా నీ దగ్గర కందమూల ఫలాదులు తిని పవిత్రుణ్ణి అయ్యా ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఆ ఉపవాసాల ఇంత నీరసంగా ఉన్నా అన్నాడు అతిథిముని ఎవరితో అన్నాడు అలా అని గాది మహర్షి గారితో అన్నాడు గాది మహర్షికి ఈ మాటలు వింటే మతి మతిపోయినంత పని అయింది గాది మహర్షి తరచి తరచి తన అతిథిని ప్రశ్నలు వేశాడు గుర్తులన్నీ సరిపోతున్నాయి అది తను రాజ్యమే లేని కీలదేశమే అని గాధి మహర్షికి అర్థమవుతోంది సందేహం లేదు గాది మహర్షి మనస్సు కల్లోలమై నిద్ర పట్టడం లేదు అవతలి మహర్షి త్వరలోనే నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది వచ్చిన ఆ అతిథి మహర్షి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు గాది మహర్షి మాత్రం ఆలోచనల్లో దిగబడిపోయాడు ఇదేమిటి నేను మాయా అని అని భ్రాంతి అని అనుకున్నదంతా ఈ బ్రాహ్మణుడు నిజంగా చెప్పేస్తున్నాడు నా అనుభవం భ్రాంతె ఈ బ్రాహ్మణుడి అనుభవం భ్రాంతె నేను మరణించాననే అనుభవం సత్యం కావడానికి వీలు లేదు అందులో సందేహానికి ఆస్కారమే లేదు కానీ నా మరణాన్ని చూశాను అన్న అనుభవం నాకే ఉంది నేను బ్రతికి ఉన్న అనుభవం కూడా నాకే ఉంది వీటిల్లో ఏది నిజం ఇక నేను కేర రాజ్యంలో రాజుగా ఉన్నాననే అనుభవం ఒకటి ఉంది అది నా అనుభవమే కానీ అది సత్యమా భ్రాంతే ఎలా నిర్ణయించడం వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలి చూసి నిర్ణయించుకోవాలి కేవలం ఈ బ్రాహ్మణుడి మాటల మీద ఆధారపడడం మంచి పని కాదు అని ఇలా ఆలోచించుకుని గాధి మహర్షి అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు అతిథి మహర్షి చెప్పిన గుర్తుల వెంబడి కేర దేశం వైపుగా ప్రయాణం సాగించాడు చాలా దేశాలు దాటి చివరికి భూతమండల దేశం చేరాడు ఆ దేశంలో తాను బోయవాడిగా నివసించిన గూడానికి చేరాడు ఆశ్చర్యం నిజంగానే ఆ దేశం అక్కడుంది ఆ గూడెమూ ఉంది ఆ గుడిసా ఉంది ఇవన్నీ చూస్తున్న కొద్దీ గాది మహర్షికి ప్రాణం లేచివచ్చినట్లుగా లేదు ఏది భ్రాంతో ఏది సత్యమో తెలిసీ తెలియని సందేహపు ఉయ్యాలల్లో ఊగుతూ అతని మనస్సు ఒక రకమైన వైరాగ్యంలో పడిపోయింది ఉపశమ్రకరణం నలభై ఆరవ సర్గవ శ్లోకం అలాంటి వైరాగ్య భావంతో ఆ గూడాన్ని గాది మహర్షి గారు పరిశీలిస్తున్నాడు ఆ ఇళ్ల గోడలకు మెత్తిన మట్టి జోరు వానలకు కొంతవరకు కరిగిపోయింది చాలా చోట్ల గోడల మీద గడ్డి చెట్లు మొల్చాయి అప్పటి తన గుడిసెకు కప్పంత చిందరవందరగా లేచిపోయి ఉంది ఆ లోపల తన ఆనాటి పాత చింకిరి చాపలు ముక్కలై కనిపిస్తున్నాయి ఆ ఇంటి లోపల పడి ఉన్న రకరకాల ఎముకలు అది పచ్చి మాంసం పీక్కుతూనే బోయవాళ్ల కొంప అని సాక్ష్యం చెబుతున్నాయి మించి అక్కడ జనం ఎవరూ కనిపించడం లేదు దానితో గాధి మహర్షి ఆ గూడెం వదిలిపెట్టి పక్కన ఉన్న మరో గూడేనికి వెళ్ళాడు అక్కడ కొంతమంది జనం కనిపించాడు వాళ్ల దగ్గరకు వెళ్ళి కటంజుడి గురించి వాడి రాజయోగాన్ని గురించి రకరకాలుగా విచారణ చేశాడు వాళ్ళు జరిగినదంతా పూసగూచ్చినట్లు చెప్పారు ఎక్కడా తేడా లేదు అవే పేర్లు అవే ఆకారాలు అవే సన్నివేశాలు అవే తేదీలు తన భ్రాంతి అనుభవంలో తాను దేన్ని చూశాడో దాన్నే వీళ్లు వర్ణించి చెబుతున్నారు గాది ఒక నెల రోజులు ఆ గూడెంలో ఉండి వాళ్లను రకరకాలుగా ప్రశ్నించి చూశాడు వారి కథనంలో మార్పు రావడం లేదు ఆయనకు ఎటూ పాలుపోవడం లేదు ఒకటేమిటి అన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి వెతికిన ఇంకా కనిపిస్తున్నాయి గాది మహర్షి అక్కడి నుంచి బయలుదేరి కీర దేశానికి వెళ్ళాడు అక్కడ కూడా మళ్ళీ నలుగురిని విచారించాడు ఆ దేశంలో ఆయన పన్నెండు సంవత్సరాలుండి రకాల మనుష్యుల్ని కలుసుకొని రక రకరకాలుగా విచారణ చేశాడు ఎవ్వరూ తన పాత అనుభవానికి వ్యతిరేకంగా చెప్పడం లేదు అక్కడ కూడా తాను అనుభవించిన వస్తువులు వ్యక్తులు అందరూ కనిపిస్తున్నారు ఇలా చూసి చూసి ఆలోచించి ఆలోచించి గాది మహర్షికి మతిపోయినంత పని అయింది ఆయన ఆలోచనలు ఇలా సాగే ఏమిటి నా పరిస్థితి పాతజన్మ మళ్ళీ ప్రత్యక్షమైనట్టుగా ఉంది నిన్నటి కల నేటి మెలకువగా ఎదుట వాలినట్లుగా ఉంది ఇది ఏం ఎవరు చేసిన మాయ ఎందుకోసం చేసిన మాయా ఆరే పక్షి వలలో పడి పరాధీనం నేను ఈ సుదీర్ఘ మనోమోహంలో పడిపోయి స్వాతంత్ర్యం కోల్పోయి బేలనే కొట్టుకుపోతున్నాను ఛి నా మనస్సు పూర్వవాసనలలో కొట్టుకుపోతున్నది ఆ వాసనా బలానికి లోబడి పసిపిల్లవాడిలాగా ఏవేవో దృశ్యాలను నాలో నేనే కల్పించుకుంటున్నానని అనుకుంటున్నాను ఇప్పుడు గుర్తుకి వస్తోంది ఉపశమప్రకరణం నలభై ఏడవ సర్గ ముప్పైనాలుగవ శ్లోకం ఈ మాయ అంత ఆ శ్రీ మహావిష్ణువు కల్పించినదే నాకు మాయ అంటే ఏమిటో చూపించడం కోసం ఆయన కల్పించినదే ఇది కనుక ఇప్పుడు నేను ఇక్కడే ఈ కొండ గుహలోనే కూర్చుని మనస్సును ఏకాగ్రం చేసి ఈ మాయ ఎలా జన్మించిందో ఎలా జీవిస్తోందో తెలుసుకుంటాను గాది మహర్షి ఇలా నిశ్చయించుకుని దగ్గరే ఉన్న కొండ గుహలోకి ప్రవేశించి సంవత్సరన్నరపాటు శ్రీమహావిష్ణువుని ఉద్దేశించి ఘోర తపస్సు చేశాడు ఈ సంవత్సర ఉన్నరా కూడా రోజుకొక్క గుక్కెడు ఆవుపాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు ఆ దీక్షకు సంతోషించి శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా ఉపదేశించాడు ఓ గాధి నా మాయను చూడాలి అన్నావు చూశావు దీనివల్ల నీకు ఈ ప్రపంచం కేవలం కనిపించేదే తప్ప వాస్తవంగా ఉన్న వస్తువు కాదు అని అర్థం అయ్యే ఉంటుంది నువ్వు కోరిన వరం నీకు లభించిన తరువాత కూడా మళ్ళీ తపసు చేస్తున్నావెందుకు ఏం కావాలి నీకు ప్రసన్నవదనుడైన శ్రీ మహావిష్ణువు ఇలా మాట్లాడుతూ సంస్కార బలంచేత ఆ ముగ్ధ మనోహర దర్శనానికి పరవశుడైన గాధి మహర్షి ఆ స్వామికి ఎక్కువగా మాట్లాడే సావకాశం ఇవ్వకుండా పూజలమీద పూజలు చేశాడు చాతక పక్షి మేఘం వంక ఆశగా చూసినట్లుగా ఆ స్వామివంక తనివి తీరా చూస్తూ ప్రదక్షిణలు చేశాడు అలా పూజలు చేసి చేసి చివరికి ఇలా అన్నాడు దేవాయిషాత్మా దర్శితాతి తమోమయీ ఉపశమ్రకరణం నలభై ఎనిమిదవ సర్గ నలభై నాలుగవ శ్లోకం దేవా నువ్వు చూపించొ ఆ కనిపించిదేదో మాయ అని అది నీ మాయే అని కొంత తెలుస్తూనే ఉంది కాని ఆ మాయ పూర్తిగా చీకటిమయంగా ఉంది ఆ కటిక చీకటిలో నల్లని నేల ఏదో తెల్లని ఆకాశం ఏదో ఈ రెండిటిని కప్పేస్తున్న చీకటి ఏదో నాకేమీ అర్థం కావడం లేదు తెల్లారేసరికి సూర్యుడు వచ్చి నల్లని నేలను స్పష్టంగా చూపించినట్లుగా నువ్వు నీ మాయను విడిగా స్పష్టంగా చూపిస్తే తప్ప నాకేమి అర్థం కాదు దేవ దయచేసి నీ మాయను నాకు స్పష్టంగా చూపించు దేవ ఎందుకు ఇంత గందరగోళం అంటావా నిజంగా గందరగోళమే నా మనస్సును ఏవేవో పాతవాసనలు గొలుసులు గొలుసులుగా అల్లేసుకుంటున్నాయి దానివల్ల నా మనస్సు ఏవేవో భ్రాంత్యమయ సన్నివేశాలను దర్శిస్తోంది ఆ దృశ్యాలన్నీ స్వప్నం వంటివి అని అనిపిస్తోంది అంతకు మించిన సత్యత్వం వాటికి ఉండే సావకాశం లేనేలేదు అయినా సరే అవి నా మెలకువలు కనిపిస్తున్నాయి దేవా ఎలా కనిపిస్తున్నాయి దేవా ఇంతా చేస్తే నేను చెరువులో నిలబడి ఉండగా నా మనస్సుకు ఏదో మత్తు కమ్మి స్వప్నాల వంటి దృశ్యాలు కనిపించింది మొత్తం గెలిపితే కొద్ది క్షణాలు ఉంటుంది కాని ఆ కొద్ది సమయంలో నా బోయ జీవితం ఎనభై ఏళ్లకు పైగా సాగింది కొద్ది నిమిషాలు ఎక్కడా ఇన్నేళ్ల జీవితం ఎక్కడా ఇదంతా మనస్సులో జరిగిన భ్రమకథుటయ్య భ్రమలో పుట్టిన కాలానికి పొడుగు ఏమిటి పొట్టేమిటి అంటావు నువ్వు దేవ నిజమే కాని ఈ కాలపు పొట్టి పొడుగులు ఆ నా బోయ శరీరం పుట్టడం బూడిదైపోవడం ఇవన్నీ నా మనస్సులో కలిగిన భ్రాంతులు అయితే అవి నా మనస్సు లోపలే ఉండిపోవాలి కదా అవి ఆ మనఃపరిధిని దాటి నా మెలకువలోకి ఈ జాగ్రత్త ప్రపంచంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి ఇక్కడ ప్రత్యక్షంగా ఎలా దర్శనం ఇవ్వగలుగుతున్నాయి గాధి ఈ సందేహాలు విని భగవానుడు ఇలా అన్నాడు గాధే స్వాధివిధూ ఉపశమ ప్రకరణం నలభై ఎనిమిదవ సర్గ నలభై ఎనిమిదవ శ్లోకం గాధి నువ్వే చెప్పావు గదా నీ మనస్సును వాసనలు ఆవేశించాయి అందుకే దానికి అసలు తత్వం అందడం లేదు అందువల్లే నీకు ఇలాంటి భ్రమ కలుగుతోంది ఈ భ్రమ మొత్తానికి మూలాధారమైన ఆత్మ నీ మనస్సే గాధీ మనస్సు లోపల ఉండవలసింది బయట కనిపిస్తోంది అంటున్నావు మనస్సు లోపలి భాగంలో ఉన్న ప్రపంచం వేరు దానికంటే భిన్నంగా మనస్సు కంటే బయటగా వేరే ప్రపంచం ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు బహిర్నకించి దస్తి నలభై తొమ్మిదవ ఇది నీ మనస్సు కంటే బయట ఏ చిన్ని పదార్థము లేదు ఈ నింగి ఈ నేల ఈ సముద్రాలు ఈ దిక్కులు అన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి మహావృక్షకు ఆకులన్నీ దాని జన్మకు కారణమైన విత్తులోనే అంతర్లీనమై ఉన్నట్లుగా అవన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి ఎలా అయితే విత్తులోంచి కాండం కొమ్మలు రెమ్మలు ఆకులు పూలు పిందెలు వెలుపలకు వచ్చినట్లు విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తాయో అలాగే నీ మనస్సులోంచే ఈ పంచభూతాలు వెలుపులకు వచ్చినట్లు కనిపిస్తాయి నిజానికి కొమ్మలు రెమ్మలు కాయలు మొదలైనవి విత్తులోంచి బయటకురాలేదు అదే అలా రూపాంతరం చెందింది రూపాలోకమనస్కారతత్కాలక్రియాత్మకం కుంభకారోటమివ చేతో హంతి కరోతి ఉపశమ్రకరణం నలభై ఎనిమిదవ సర్గ యాభై రెండవ శ్లోకం ప్రస్తుత కాలంలో ఉండే పదార్థాలు ఇంద్రియాలకు కనిపిస్తాయి భవిష్యత్ కాలంలో జన్మించబోయే పదార్థాలను మనస్సు ఊహించి తెలుసుకుంటుంది గతించుపోయిన పదార్థాలను మనస్సే తాదాత్మ్య భావన చెంది స్మరించుకుంటుంది కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలాలను రూపాలోకాలమని అంటే రూపాలను ప్రత్యక్షంగా చూపించే కాలమని మనస్కార కాలమని అంటే మనస్సుతో ఊహించి తెలుసుకునే కాలమని తత్వాకాలమని అంటే మనస్సు వాటితో తాదాత్మ్యం చెందే కాలమని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఇలాంటి మూడు రకాలను కూడా కుమ్మరివాడు కుండలు తయారు చేసినట్లుగా మనస్సే తయారు చేస్తోంది మనస్సే వాటిని కనిపించకుండా చేస్తోంది ఇది అందరి అనుభవంలోనూ ఉన్న విషయమే స్వప్నము భ్రాంతి పడడము మద్యాలతో కోరిక పెచ్చు పెరిగి తూలిపోవడము పైత్యాది వ్యాధులు కలగడము ఇలాంటి సన్నివేశాలన్నింటిలోనూ మనస్సుదే ప్రధాన పాత్ర అనేది అందరి అనుభవంలోనూ ఉన్న విషయమే చెట్టువేళ్లు భూమిలో సరిగ్గా పాతుకొని ఉన్నంతకాలము చెట్టు నిండా పూలు పండ్లు ఉన్నట్లుగా వాసనలు ఉన్నంతకాలము మనస్సులో లక్షల సన్నివేశాలు ఉంటాయి చెట్టువేళ్లను భూమిలోంచి పీకేస్తే ఆ చెట్టుకు మళ్ళీ పూలురావు కాలురో అలాగే మనస్సుకి వాసనలు లేకుండా పోతే ఆ జీవుడికి మళ్లీ జన్మాదులు లేవు ఈ అనంతమైన అంత దేని కడుపులో ఇమిడి ఉందో అలాంటి మాయ నీకు బోయతనాన్ని అంటగట్టింది అంటే అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది ఆ మాయ ప్రభావం వలనే నీకు భ్రాంతిరూపమైన బోయతనం అనుభవంలోకి వచ్చింది అలాగే అతిథి వచ్చాడని నీ దగ్గర తిన్నాడని పడుకున్నాడని కథలు ఏవో చెప్పాడని నీకు మనోవికార రూపమైన భ్రాంతి కలిగింది అంతేకాదు ఆ కథ విన్న దగ్గర నుంచి నీ బుర్ర తిరిగిపోయినట్లు బయలుదేరినట్లు భూతమండల దేశంలోని బోయగూడెం చేరినట్లు అక్కడి జనం సాక్ష్యము చెప్పినట్లు అక్కడి నుంచి కీర నగరం వెళ్ళినట్లు అక్కడి జనం బోయవాడు తమకు రాజయ్యాడని చెప్పినట్లు ఇలా నీకు కలిగిన ఈ అనుభవాలన్నీ నీ భ్రాంతులే ఇదంతా నీకు కలిగిన మోహజాలమే ఇందులో కొంత భాగం సత్యం అనుకోవడం కొంత భాగం అసత్యం అనుకోవడం కూడా నీ భ్రాంతిలో భాగమే ఉపశమ ప్రకరణం నలభై ఎనిమిదవ సర్గ అరవై రెండవ శ్లోకం ఓ గాధి వాసనల వలలో చిక్కుకుపోయిన మనస్సు చెయ్యని చిత్రాలు ఏమున్నాయి సంవత్సరాలు పట్టే కథను కొద్ది నిమిషాల కలలో నీకు చూపిస్తున్నది ఎవరు ఈ మనసే కదా కనుక ఓ మహామేధావి గాధి మళ్లీ చెబుతున్నా విను అతిథి లేడు భూతమండల వనప్రదేశమూ లేదు కీర రాజ్యమూ లేదు అక్కడి ప్రజలు సాక్ష్యం చెప్పడమూ లేదు ఆ ప్రదేశాలు నీకు ప్రత్యక్షంగా కనిపించడమూ లేదు వీటిల్లో ఏ ఒక్కటి నిజం కాదు కనుక ఓ మహర్షి లే మనస్సును ప్రశాంతపరచుకో నీ నిత్య కర్మలు ఆచరించుకోశ్రేయంతి ఉపశమప్రకరణం నలభై ఎనిమిదవ సరిగ్గా అరవై తొమ్మిదవ శ్లోకం మనుష్యులు ఎంత జ్ఞానవంతులైనా స్వకర్మానుష్ఠానం చెయ్యకపోతే శ్రేయస్సును అందుకోవడం సాధ్యమే కదూ అని ఉపదేశించి శ్రీహరి ఉన్నట్లుండి అంతర్ధానమైపోయాడు స్వామి వచ్చాడు వెళ్ళాడు సంతోషమే కానీ గాది మహర్షికి మనస్సులో సందేహం తెగడం లేదు స్వామి చూస్తే నువ్వు చూసింది మొత్తం అంతా కలిపి ఒకే భ్రాంతి అంటున్నాడు అదిలా కుదురుతుంది కానీ స్వామి తప్పెందుకు చెబుతాడు ఆయన చెప్పింది నిజమే అయితే నాకు కలిగిన అనుభవాలలో కొంత భ్రాంతి అని మిగిలింది సత్యం నాకు అనుభూతి ఎందుకు కలుగుతుంది అని గాధి ఆకాశంలో గిరగిరా తిరిగే మబ్బు తొనకలాగా చాలాసేపు ఆలోచనల్లో గింగిరి తిరిగాడు ఎంత ఆలోచించినా ఏమీ పాలుపోలేదు అప్పుడు అనుకున్నాడు ఇలా కాదు నాకు ఆ సమయంలో సత్యం కనిపించిన సన్నివేశాలను మళ్ళీ మరోసారి చూసి వస్తాను అవి మళ్ళీ కనిపిస్తే ఈ కొండలు ఈ నదులు ఈ నక్షత్రాలు లాగానే నా బోయస్ ఆ రాజ్యానుభవం కూడా సత్యమే అయితీరాలి ఇదిగో ఇలా అనుకున్నాడు లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు వెంటనే బయలుదేరి భూత మండలారం కీరదేశపు రాజనగరము వెళ్ళి అందరినీ మరో వరుస విచారించాడు అవే ప్రదేశాలు అవే సాక్ష్యాలు మళ్ళీ లభించాయి గాధికి బుర్ర తిరిగిపోయింది ఇంత ప్రత్యక్షంగా ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఈ సత్యానుభవాన్ని మొత్తాన్ని కలిపి నీ భ్రాంతే పొమ్మంటున్నాడు శ్రీహరిస్వామి ఎలా ఈ మాట నమ్మడం కాని శ్రీ మహావిష్ణువు అబద్ధం చెప్పే వ్యక్తి కాదు అబద్ధం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు అసలు ఆయన నోటి వెంట వచ్చిన వాక్యం అసత్యం అయ్యే సవకాశమేం లేదు నా కళ్ళను నమ్మాలా ఆయన మాటను నమ్మాలా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఆ కల్లోలానికి తట్టుకోలేగా ఆయన మళ్ళీ పాత వచ్చి మళ్ళీ శ్రీహరి కోసం తపస్సు మొదలుపెట్టాడు ఈ మాట శ్రీహరి త్వరగానే సాక్షాత్కరించాడు గాధికి అంత పొంగు లేదు కానీ స్వామిని చూస్తే సంతోషంగానే ఉంది ఆయన కూడా ప్రసన్నంగానే ఉన్నాడు కానీ ఇంకేముందయ్యా పొందడానికి ఎందుకు మళ్ళీ తపస్సు చేస్తున్నావు ఎందుకు మళ్ళీ పిలుస్తున్నావు అన్నాడు శ్రీహరి ముక్తసరిగా సరిగా అప్పుడు కాదన్నాడు స్వామి నా మోహం పెరిగిపోతున్నట్లుగా ఉంది నా అనుభవం అంత భ్రాంతి అన్నావు నువ్వు నేను మళ్ళీ వెళ్ళి ఆ భూతమండల దేశము ఆ కేర రాజ్యము మొదలైనవన్నీ ఆరు నెలల పాటు తిరిగి వచ్చాను అందరి సాక్ష్యాలు సేకరించాను అన్ని సాక్ష్యాలు ఒకే రకంగా ఉన్నాయి నా అనుభవం భ్రాంతి అనుభవం అయితే ఆ రాజ్యం ఆ కసాయి రాజు ఆ భోగాలు ఆ యుద్ధాలు ఇవన్నీ నాకు ఒక్కడికే కనిపించాలి కానీ ఇవన్నీ అక్కడి ప్రజలందరికీ కూడా కనిపించాయి అందరూ ఈ మాటే చెప్తున్నారు పూర్వం పన్నెండేళ్లు తిరిగి వచ్చా అప్పుడు ఈ మాట చెప్పారు ఇప్పుడు ఆరు నెలలు తిరిగి వచ్చా ఇప్పుడు ఈ మాటే చెప్తున్నారు ఇంతమందికి ఇంత ప్రత్యక్షంగా కనిపించిన అనుభవం భ్రాంతిజన్యం కాగలదా నీ మాట అబద్ధం నా అనుభవం అబద్ధం అనేదా దేవాచో సరిగ్గా ఆరవ శ్లోకం మహాత్ముల వాక్కులు మాలాంటివారి మోహాలను పోగొట్టాలే గాని ఇలా పెంచకూడదు అన్నాడు దీనంగాను శ్రీహరి ఇలా బోధించడం మొదలుపెట్టాడు గాధి ఇంతమందికి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది కనుక ఈ అనుభవం అసత్యం ఎలా అవుతుంది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు అవడానికి అసలు భ్రాంతి అంటే ఏమిటో ఆలోచించు కిపచేనా గృహం తత్వయా ఉపశమ్రకరణం నలభై తొమ్మిదవ సరిగా తొమ్మిదవ శ్లోకం బైట బోయ బోయపల్లెకు కూడా చివర ఒక బోయవాడు ఒక గుడిసె వేసుకున్నాడు ఒకప్పుడు కాకతాళీయంగా అది నీ కంట ఆ ఇంటి ముద్ర నీ మనసులో గట్టిగా పడింది ఎంత బలంగా పడిందంటే అప్పటి ఆ గుడిసె ఇప్పుడు నీ కంటి ముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది ఎలా కనిపిస్తోంది ఇప్పుడు నీ కంటి ముందు కనిపించే గుడిసెకు ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చాయి త్వయా ఇష్టక ఖండతాం గతం నువ్వే ఆ ఇంటి ఇటుక ముక్కవయ్యావు నువ్వే ఆ వాసాలయ్యావు తాటేకులు అయ్యావు మొత్తం కలిపి బోయ కొంపవయ్యావు అక్కడితో ఆగలేదు నీ మనస్సులోని ముద్ర యొక్క ప్రభావం తత్వ దృష్టం అవిష్టం నీ కంటి ఎదురుగా కనిపిస్తున్న ఆ బోయ కొంపను చూస్తూ చూస్తూనే ఇది నా అది నువ్వే బోయేవాడివైపోయావు దానిలో ప్రవేశించేశావు ఇలా మొదలైంది భ్రాంతి ఈ భ్రాంతి మొదలైనాక మళ్ళీ ఏదో ప్రత్యేక కారణం వచ్చి ఈ భ్రాంతికి మూలమైన అజ్ఞానాన్ని చెదరగొడితే తప్ప అది పోదు ప్రతిభాసోహినయాతి పునరప్రతిభాసత ఎనిమిదవ శ్లోకం అది పోయేదాకా అది నీకు భ్రాంతిగా కనిపించదు సత్యంగానే కనిపిస్తుంది నువ్వు రోజు ఇలాంటి భ్రాంతిని ఒక ఒకదానిని చూస్తున్నావు దాన్ని స్వప్నం అని పిలుస్తున్నావు ఈ స్వప్న భ్రాంతి నీకొక్కడికే కనిపిస్తోంది లోకంలో ఎవడి స్వప్నం వాడిదిగా ఉంది కనుక నాకు కనిపించిన భ్రాంతి నా పక్కవాళ్ళకే కనిపించడానికి వీలు లేదు అని నువ్వు అంటున్నావు కొంచెం ఆలోచించు నలుగురు మిత్రులు సముద్రపు ఒడ్డున నడుస్తున్నారు సాయంకాలపు టటెండపొడలో నలుగురికి అల్లంత దూరాన ఒక వెండి ముద్ద కనిపించింది ఆశగా దగ్గరికి వెళ్ళారు తీరా చూస్తే అది ఆల్చిప్ప ఇక్కడ నలుగురికి ఒకేసారి ఒకే భ్రాంతి కలిగింది విచిత్రాహిమం నలభై తొమ్మిదవ సర్గ హధవ శ్లోకం నా భ్రాంతి నాకొక్కడికే ఉండాలనే నియమం నువ్వు పెట్టలేవు ఎందుకంటే ఈ మనస్సు యొక్క నడకలన్నీ కాకతాడియే న్యాయంగా అడ్డదిడ్డంగా సాగిపోతూ ఉంటాయి కాకతాడీ న్యాయం అంటే ఓ తాటి చెట్టు మీద ఓ పండు బాగా పండి రాలబోతూ ఉంది సరిగ్గా ఆ సమయానికి ఆ పండు మీదకి ఒక కాకి వచ్చి వాలింది అది వాలే సమయానికి ఈ పండు తాటి చెట్టు నుండి ఊడిపోనే పోయింది కింద పడడం మొదలు పెట్టింది కానీ ఆ విషయం తెలియకపోవడం వల్ల ఆ కాకి నా బరువు వల్లే ఈ పండు రాలిపోయింది అనుకుంటోంది ఇదో భ్రాంతి కింద నుంచి చూసే జనం కూడా ఆ మాటే అనుకుంటున్నారు వాళ్ళకి ఇదే భ్రాంతి కనుక ఒక్కొక్కప్పుడు ఒకే భ్రాంతి అనేక మందికి కలగవచ్చు కాదనేందుకు మనకేమీ అధికారం లేదు నీ కళ నీ ఒక్కడిదే అని నువ్వు అనుకుంటున్నావు ఆ నియమం కూడా గట్టిదేమీ కాదు ఒకే రకపు కళ ఒకేసారి అనేక మందికి రావచ్చు ఒకే చోట కలిసి పీహికల్ దాకా తాగిన వాళ్ళందరికీ ఒకేసారి నిద్రమొత్తు వచ్చి ఆ నిద్రలో తమ చుట్టూ ఉన్న పర్వతాలు గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఇది ఒకే రకమైన స్వప్నం కాదా అనేక మంది పిల్లలు ఒకే ఇసుక దెబ్బలో ఇళ్ళు గుళ్ళు కట్టుకుంటూ ఇది రాజుగారి మేడ ఇది దేవుని గుడి అనుకుంటూ కలిసి కేరింతాలు కొడుతూ ఉంటారు ఈ క్రీడానందం అంత భ్రాంతి కదా అది వారందరికీ ఒకేసారి వచ్చిన భ్రాంతి కాదా లేడీ పిల్లలు ఒకే పచ్చిక బయళ్లలో కేరింతాలు కొడుతూ ఉంటాయి అవి పెద్దగా తినేదేమీ ఉండదు ఆ పెద్ద పచ్చిక బయలను చూసి మాకింత మంచి ఆహారం ఉంది కదా అని ఆనందంతో పొంగిపోతూ ఉంటాయి ఇది వాటన్నింటికీ సమానంగా ఉన్న భ్రాంతి కాదా గాధీ ఇలాగే ఈ లోకంలో అనేకమైన విచిత్ర భ్రాంతులు అనేక ఒకేసారి కలుగుతూ ఉంటాయి సమాన భ్రాంతి బలం వల్లనే వాళ్ళందరూ ఒకే రకమైన ఫలితం కోసం ఒకే రకమైన కృషి చేస్తూ ఉంటారు ఉదాహరణకి కొన్ని వేల సైనికులు ఒకే రకమైన ఆవేశంతో యుద్ధం చేస్తూ ఉంటారు అది వాళ్ళ సమానమైన భ్రాంతి కాక మరేమిటి శ్రీహరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే గాది కొంచెం అడ్డం పడ్డాడు గాది అన్నాడు దేవా క్షమించు జగత్తులో ప్రతి సన్నివేశము మనసు చేసే కల్పనే మనసు చూపించే భ్రాంతే అంటున్నావు నువ్వు ఈ మాట చిత్రంగా ఉంది లోకంలో కాలానుగుణంగా ఒక నియమం ప్రకారం కొన్ని సన్నివేశాలు జరిగిపోతున్నాయి చలికాలం బాగా ముదిరితే వరి కరగదు కానీ అదే కాలంలో యవధాన్యం ఏపుగా పెరుగుతుంది కనుక వరిని అడ్డగించేది కాలమే యవలను ప్రోత్సహించేది కాలమే అని లోకం చెప్పుకుంటుంది నువ్వు చెప్పినట్టు ఈ జగత్తు అంతా మానస దానికి ఒక వ్యవస్థ ఏమి ఉంది ఒక నియమ ఏమి ఏ ఋతువులో అయినా సరే ఏ పంటైనా రావచ్చు ఏ పంటైనా పోవచ్చు కాని ఈ లోకం అలా ఒక కాల నియమం ప్రకారం నడుస్తుంది దీన్ని భ్రాంతి అని ఎలా అంటావు అంటే శ్రీహరి చెప్పాడు విప్ర సంకల్పమాత్రసౌ కాలో హత్మని అమూర్తో భగవాన్ కాలో బ్రహ్మైవ తమజం విదు ఉపశమప్రకరణం నలభై తొమ్మిదో సర్క పదిహేనవ శ్లోకం కాలం కాలం అంటున్నావు కాలం అంటే ఏమిటి వరిని అడ్డగించేది ఎవలను ప్రోత్సహించేది అయిన శక్తి ఒకటి ఉంది అదే కాలం అంటావా ఆ శక్తి కూడా నీ మనస్సు చేసే కల్పనే ఎందుకంటావా దిక్కులే వ్యవస్థను నీ మనసు ఏర్పాటు చేసుకుంది దాని మీద ఆధారపడి సూర్యుడి గమనాన్ని కొలుస్తుంది నీ మనస్సు ఆ కొలతలను బట్టి పగలని రాత్రిని రోజని నెలని సంవత్సరమని పేర్లు పెట్టి శాస్త్రాలు నిర్మించుకుంటోంది ఈ వ్యవస్థ అంతా నీ మనస్సు చేసే కల్పనే అని దీనిని బట్టి స్పష్టం కావడం లేదా అంటే గాధి అన్నాడు అలా కాదు స్వామి కాలం ఒక అనుభూతి ఒక సత్యమైన అనుభూతి అది ఉండబట్టే రోజులని సంవత్సరాలని నేను కొలతలు వేస్తున్నాను ఈ కొలతలు నా కల్పనలైతే కావచ్చు శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే కొలతలు ఈ ఖండకాలన్నీ నా మానస కల్పనలైతే కావచ్చు కానీ వీటన్నింటికీ మూలభూతమైనది ఒక అఖండ కాలం ఉంది అది నేను సృష్టి చేసింది కాదు అది నా కొలతలను బట్టి పుట్టింది కాదు అది ఉండబట్టే ఈ కొలతలు పుట్టే అలాంటి అఖండ కాలం నా మానస కల్పన కావడానికి వీల్లేదు అంటే శ్రీహరి అన్నాడు అలాంటి అఖండ కాలం ఎక్కడ ఉందంటో దేని ఆధారం చేసుకుని ఉందంటావు అవి నీ మనస్ కల్పన నువ్వు అంటున్నావు కనుక నీ మనసు దానికి ఆధారం కాదు అది ఖండకాలానికి వెనుకే ఉంది కనుక నీ సూర్య చంద్రాలు దానికి ఆధారం కాదు ఎవరూ కాకపోతే ఇంకెవరు మిగిలి ఆ పరమాత్మే మిగిలి అది ఆ పరమాత్మలోనే ఉంది అని చెప్పాలి అందుకనే నేను కాలో హ్యాత్మని తిష్టతి అన్నాను కానీ ఆ పరమాత్మలో భేదాలకు తావులేదు కనుక నువ్వు చెప్తే ఆ కాలం పరమాత్మలో పరమాత్మగానే ఉండాలి అంటే ఆ పరమాత్మే కాలం అని చెప్పినట్లు అవుతుంది ఆ పరమాత్మకే కాలం అని మరో పేరు పెట్టినట్టు అవుతుంది అలాంటి పరమాత్మస్వరూపమైన కాలం ఏ వరిధాన్యాలకు అడ్డం పెట్టదు ఏ యవధాన్యాలకు ప్రోత్సాహము ఇవ్వదు కనుక ఆ రకమైన కాలంతో ఏ రకమైన పేచీ లేదు ఇక సూర్యచంద్రాదుల మీద ఆధారపడ్డ సఖండ కాలం అంటావా దాన్ని మనస్సు సూర్యచంద్రుల వంటి పదార్థాలు సృష్టి చేస్తున్నాయి అది బలం పుంజుకొని వరిధాన్యాలు యవధాన్యాలు అలాంటి వాటిని కూడా సృష్టి చేస్తోంది ఈ మొత్తం వ్యవస్థ అంతా నీ మనసు మీద ఆధారపడి ఉంది అందువల్ల అది నీ మనసు చేసే కల్పన కనుక అలాంటి కాలాన్ని బట్టి ఈ జగత్తుకు సత్యత్వాన్ని సాధించాలనుకోవడం పొరపాటు ఇంతకు నేను చెబుతున్న మాట ఏమిటంటే ఈ సృష్టిలో ఒకే రకమైన భ్రాంతి ఒకే కాలంలో అనేక మందికి సంభవించవచ్చు అలాంటి సన్నివేశమే నీకు భూతమండల వాసులకి కీరరాజ్య వాసులకి ఒకేసారి సంభవించింది అందుచేత నీకు వారికి కూడా ఒకే రకపు సన్నివేశాలు అనుభవంలోకి వచ్చాయి అలా రావడం వల్ల నీకు అవి సత్యాలేమో అనే భ్రాంతి మరింత పెరిగింది గాధి నేను చెప్పవలసింది చెప్పాను ఇక నువ్వు ఏం చెయ్యాలో నువే ఆలోచించుకో నేను చెప్పింది దాని గురించి నీలో నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచించుకో ఆలోచించుకొని నీ మనోమోహాన్ని నువ్వే పోగొట్టుకో నేను వెళ్ళొస్తా అని చెప్పి ఉన్నట్టుండి మాయమైపోయాడు శ్రీహరి గాధికి బుర్ర బరువెక్కిపోయి కొన్నెలపాటు వెర్రెత్తేలాగా ఆలోచించాడు ఎటు తేల్చుకోలేక చివరికి మళ్ళీ తపస్సే మొదలెట్టాడు త్వరలోనే శ్రీహరి దర్శనం ఇచ్చాడు గాధి స్తోత్రాలు పూజలు చేశాడు స్వామి మాట్లాడలేదు గాధి మహర్షి మొదలుపెట్టాడు గాధి అన్నాడు భగవాన్ ఈ నా బోయ జీవితం గురించి ఈ నీ సంసార మాయిని గురించి ఆలోచించి ఆలోచించి నాకు మత్తిపోతోంది కనుక దేవ నువ్వే ఏదో ఒకటి తేల్చి చెప్పు చెప్పి బుడుంగులు వెళ్ళిపోకు నా మనోమోహం తొలగిపోయేదాకా ఇక్కడే ఉండి నన్ను ఒక మంచి మార్గంలో పెట్టి మరిగి వెళ్ళు ఇలా ప్రార్థిస్తే శ్రీహర్ అంటున్నాడు బ్రహ్మర్షి జాగ్రత్తగా విను ఈ ప్రపంచమంతా మాయా అనే గారడీ చేసే ఆర్భాటమే తప్ప మరొకటి కాదు ఈ గారడీ మొత్తానికి మూల కారణం ఒకే ఒకటి ఉంది అది నీ ఆత్మతత్వాన్ని నువ్వు మర్చిపోవడమే ఈ స్వాత్మతత్వ విస్మృతి వల్లనే నీకు భూతమండల వాసులకి కీరరాజ్య వాసులకి ఏవేవో దృశ్యాలు కనిపించాయి అసలు రహస్యం చెప్తాను విను ఒకప్పుడు భూతమండల కుగ్రామంలో కటంజుడు అనే బోయవాడు పుట్టాడు వాడే కీరదేశపు రాజయ్యాడు వాడే నొప్పులో దూకి మరణించాడు వాడి జీవిత చరిత్రే స్నానం కోసం చెరువులోకి దిగిన నీ మనసులో ప్రతిఫలించింది దృష్టానుభూతమప్యర్థం కదాచిద్స్మరత్లం కదాచితప్యదృష్టంతు చేత పశ్యతి దృష్టవతు నలభై తొమ్మిదవ సరిగా ముప్పై ఒకటవ శ్లోకం గాధి తాను ఒకప్పుడు స్వయంగా విన్న విషయాలను చూసిన విషయాలను అనుభవించిన విషయాలను కూడా ఈ మనసు పూర్తిగా మర్చిపోతుంది విచిత్రం ఏమిటంటే ఒక్కొక్కప్పుడు అసలు చూడని వాటిని కూడా ఇదివరకు ఎప్పుడూ చూసిన వాటిల్లాగా చూపిస్తుంది మనస్సు ఒక త్రికాల జ్ఞాన సంపన్నుడైన యోగి ఒకనొక భవిష్యత్ సంఘటన పరంపరను తన యోగ దృష్టితో దర్శిస్తున్నాడు అనుకో ఆ పరంపరలో పై సన్నివేశాన్ని చూసినట్లు ఒకదాని వెనుక ఒకటి సన్నివేశం అతనికి భూతకాల సన్నివేశంలాగానే కనిపిస్తుంది ఆ మొత్తం కలిపి భవిష్యత్కాల కాల సన్నివేశమే అయినా అందులో ఇది భూతకాల సన్నివేశం కనుక ఆ యోగికి అది ఆ సమయంలో భూతకాల సన్నివేశంగా కనిపిస్తుంది అలాగే భ్రాంతిమయ దృష్టి కలవాడికి ఒక్కొక్కప్పుడు భూతకాల వృత్తాంతం వర్తమానకాల సన్నివేశంలాగా గోచరిస్తుంది కటంజుడి కథ విషయంలో నీకు జరిగింది అదే కథ వట్టిగా కనిపిస్తే పెద్ద చిక్కు లేదు అందులో మునిగిపోయావు నువ్వు నీ ఆత్మతత్వం ఏమిటో నీకు తెలియకపోవడమే దానికి కారణం ఆత్మతత్వ జ్ఞానం కలవాడు ఏ పదార్థంతోనూ నేను అనే తాదాత్మ్యాన్ని పొందనే పొందడు నాది అనే మమకార బంధం కూడా పెట్టుకోడు లేని లేనివాడు జడమైన దేహంతో తాదాత్మ్యం పెట్టుకుంటున్నాడు జడాలైన ఇళ్ల మీద పొలాల మీద మమకారం మెచ్చుకుంటున్నాడు తను కాని దాని మీద తను అనే కల్పన చేసుకునే దుర్బుద్ధి ఉన్నవాడికి ఫలానా వస్తువు మీద మాత్రమే తాదాత్మ్య బుద్ధి పెట్టుకోవాలి ఫలానా దాని మీద పెట్టుకోరాదు అనే నేమో ఎవడు పెట్టగలడు పిచ్చివాడి చేతిలో రాయలేగా అది ఇప్పటి ఈ దేహం మీద పట్టవచ్చు మరొకప్పటి మరో దేహం మీద పట్టవచ్చు నీ విషయంలో నీ మనస్సు కటంజుడి చరిత్రను మనస్సులో స్మరించడంతో పాటు వాడి శరీరంతో తాదాత్మ్యం కూడా నీకు అంటగట్టింది దానితో పాటు వాడి భార్యాపుత్ర క్షేత్రాదుల మీద ఇవి నావి నావి అనే మమకార బుద్ధిని కట్టబెట్టింది ఆ చరిత్ర స్మరణ ఈ అహంకార మమకార బంధాల అల్లిక రెండూ ఒకేసారి రాబట్టి నువ్వు కటంజుడి చరిత్రను బయటవాడి చరిత్రగా కాక నీ సొంత చరిత్రగా స్మరించడం ప్రారంభించు ఈ స్మృతిభ్రంశ మొత్తానికి కారణం నువ్వెవరో నీకు తెలియకపోవడమే అంటే గాది అన్నాడు దేవా ఆత్మ ఆత్మతత్వజ్ఞుడికి ఇలాంటి భ్రాంతిజన్యమైన అనుభూతి కలగనే కలగదా అంటే సర్వమే వాహమే వేతి తో నావసీదతి నృహ్ణాతి పదార్థు విభాగానర్థభావనం తేనాసౌ భ్రమయోగేషు సుఖదుఃఖవిలాసిషు నమజ్జతి మగ్నోపి పాత్రమే గాధీ ఆత్మతత్వజ్ఞుడు అంటే ఎవరు ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థము నేనే అనే తత్వం ఎవడికి అనుభవ సిద్ధంగా ఉందో వాడే ఆత్మజ్ఞుడు వాడికి అలాంటి జ్ఞానం ఉంటుంది కనుక వాడు ఆ పదార్థాలలో కొన్ని నేనని కొన్ని నావని కొన్ని నావు కావని ఈ రకమైన అనర్ధకరమైన సుఖ దుఃఖ సంక్షోభకరమైన విభాగంలో పడడు అంటే వాడు సంసారంలో మునగడు ప్రపంచంలోని కొద్ది భాగంతో అంటే ఏ దేహంతోనో మనసుతోనో తాదాత్మ్య భావనను పెట్టుకున్నవాడిని పరిచ్ఛన్న అహం భావి అంటారు అలాంటి పరిచ్ఛన్న అహం భావమే జీవుణ్ణి ముంచుతుంది ఈ ప్రపంచంలోని ప్రతీ పదార్థము నేనే అనే భావన కూడా ఒక అహంకార భావనే దీనిని సర్వాహంభావమని అఖండ అహంభావమని అపరిచ్ఛిన్న అహంభావమని పిలుస్తారు ఇలాంటి పరిపూర్ణ అహంభావం ఉన్నవాడు సంసార సంసారభ్రాంతిలో మునగడు కానీ మునిగినట్టు కనిపిస్తాడు పెద్ద సొరకాయ బుర్రను నీటిలో వేసి దానిమీద ఒక గుర్రవాడు కూర్చున్నాడనుకో అప్పుడు ఆ బుర్ర మునిగినట్టు కనిపిస్తుంది కాని ఆ కుర్రవాణ్ణే మునుగలేదు ఎవడైతే సర్వాహంభావన స్థాయిని కూడా దాటిపోయి ప్రపంచాతీతమైన చిరాత్మతో తాదాత్మ్య స్థితిని అందుకుంటాడు వాడు సంసారంలో మునిగినట్లు కనిపించడం కూడా ఉండదు తత్వజ్ఞానుల పరిస్థితి ఇలా ఉంటుంది అంటే గాధి అన్నాడు దేవా మరి నా పరిస్థితి ఏమిటి దానికి శ్రీహరి సమాధానం చెప్పాడు నువ్వు ఇటు పూర్తిగా సంసారివి కాదు అటు పూర్తిగా జ్ఞానివి కాదు మధ్యలో ఊగిసలాడుతున్నవాడివి పూర్వజన్మల వాసనలు నీ మనస్సును ఆక్రమించుకొని ఉన్నాయి అయినా నువ్వు వాటికి లొంగిపోలేదు పెద్ద జబ్బు చేసి ఇప్పుడిప్పుడే వ్యాధి తగ్గుముఖం పట్టి వ్యాధి ఇంకా మిగిలి ఉన్నవాడిలాగా నీ ఉంది పరిస్థితి ఎంతో జ్ఞానం ఉంది కానీ అది పరిపూర్ణంగా లేకపోవడం వల్ల మనోభ్రాంతులు వచ్చి మీద పడుతూ ఉంటే ఆపుకోలేకపోతున్నావు ఇంటి కప్పును బాగు చేయించడం చేత కానివాడు వానబాధను తప్పించుకోలేకపోతున్నట్టుగా ఉంది పరిస్థితి వేసవికాలంలో ఓ పొడుగాటి మనిషి ఎండకి తట్టుకోలేక ఒక పొట్టి చెట్టు దగ్గరకు వెళ్ళాడు వాడికి ఆ చెట్టు నీడ దక్కకపోగా వాడి నీడే ఆ చెట్టును ఆక్రమించేసింది అలాగే నిన్ను ఆశ్రయించిన మనస్సు పెద్దదై దానిలో పుట్టే ఆలోచనలు నిన్నే గమేస్తున్నాయి గాధి ఈ మాయ ఒక చక్రం వంటిది అది ఎప్పుడు గిరగిరా తిరుగుతూ ఉంటుంది చక్రం ఎప్పుడు తన బొడ్డు చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది ఈ మాయా చక్రానికి బొడ్డు నీ మనస్సే బొడ్డును గట్టిగా పట్టుకుంటే చక్రం ఆగిపోతుంది అలాగే నీ మనస్సును గట్టిగా పట్టుకొని నిలబెడితే మాయ మాయమైపోతుంది అంటే గాథడిగాడు దేవా దానికి ఉపాయం ఏమిటి అంటే శ్రీహరి చెప్పాడు తపస్సే ఉపాయం బాధపడకు ధైర్యంగా నిలబడు ఇదే కొండ గుహలో పది సంవత్సరాలు అఖండ తపస్సు చేయి నీకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానమైపాడు శిశిర ఋతువు వచ్చేసరికి చెట్టులో రసాలు తగ్గిపోయినట్టుగా శ్రీహరి అనుగ్రహం వచ్చేసరికి గాధిలో సంకల్పరసాలు తగ్గిపోయాయి అతను వైరాగ్య పరిపూర్ణ హృదయుడై కొండ గుహలకు ప్రవేశించి చిత్త నిరోధ విధానాన్ని ఆశ్రయించి సమస్త సంకల్పాలను పరిత్యజించి పదేళ్లపాటు అఖండ తపస్సు చేశాడు దానివల్ల అతనికి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం లభించింది స్వాత్మతత్వానుభూతి లభించింది అప్పటి నుండి జీవన్ముక్తుడై ప్రశాంతుడై జీవితశేషం గడిపాడు ఇలా గాధి చరిత్ర గురించి చెప్తూ వశిష్ఠుడు అంటున్నాడు రామా విన్నావు కదా గాధి వృత్తాంతం పరమాత్మను ఆశ్రయించుకొని ఉన్న ఈ మాయ ఎంత ఎగుడు దిగుడుదో ఎంతగా ఊహకాందనిదో ఎంత విస్తారమైందో తెలిసింది కదా అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాయ చాలా చెడ్డది కానీ ఏకాగ్ర చిత్తులను అది ఏమీ చేయలేదు ఏకాగ్రత తప్పిన భ్రాంత చిత్తులను మాత్రం అది ఎప్పుడు సంకటాల్లోకి తోసివేస్తూనే ఉంటుంది అంటే రాముడు అన్నాడు గురుదేవ ఈ మాయాచక్ర భ్రమణాన్ని ఆపేదేలా ఈ ప్రశ్నే పూర్వం గాది కూడా అడిగాడు అలా అడిగినప్పుడు శ్రీహరి గాది కామని చెప్పాడు తపస్సు చెయ్యి అన్నాడు కానీ ఈ చక్రం మహావేగంతో గిరగిరా తిరుగుతూ ఉంటే దానికి తగిలిన ప్రతి అవయవము ముక్కలు ముక్కలైపోతూ ఉంటే దాన్ని ఆపడం అని అడిగాడు రాముడు శ్రీరాముడు వేస్తున్న ప్రశ్నను బట్టి చూస్తే ఆయనకు కథను గురించిన సందేహాలు లేవని తేలిపోతుంది అందుకే ఆయన ఆ కథను పక్కన మాయా మాయాచక్ర నిరోధ ఉపాయాలు అడుగుతున్నాడు మనం ఆయనతో పాటు ఈ చర్చలోకి ప్రవేశించే ముందు సుదీర్ఘమైన గాధి చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకుందాం పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో అనే కథలో బింబ ప్రతిబింబాలను పోలిన రెండు ప్రపంచాలు ఒకే జీవికి కనిపిస్తాయి అదే ఉత్పత్తి ప్రకరణం ఎవరిలో లవణోపాఖ్యానం అని ఒక చెప్పారు దానిలో లవణుడు అనే రాజుకి భ్రాంతిరూపమైన కళలో కనిపించిన దృశ్యం తరువాత మళ్లీ జాగ్రత్త ప్రపంచంలో కనిపిస్తుంది ఆ తర్వాత స్థితి ప్రకరణంలో భార్గవోపాఖ్యానంలో శుకరాచార్యుడు తన పాత శరీరాన్ని తనే తగులు పెట్టుకోవడం కనిపిస్తుంది ఈ మూడు కలిపితే గాధి చరిత్ర తయారవుతోంది వసిష్ట మహర్షి ఈ కలగాపులగపు పునరుక్తికి ఎందుకు పాల్పడ్డట్టు కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఈ పునరుక్త్యాభాసలో గొప్ప ప్రణాళిక కనిపిస్తోంది వశిష్ఠమహర్షి ఈ ఉపశమ ప్రకరణకు ఎత్తుగడనే అనుష్ఠానాలతో ప్రారంభించాడు ఆ తరువాత ఉపశమన ప్రకరణం అంటే మనసు యొక్క ఉపశమనాన్ని గురించి చెప్పే ప్రకరణమే అని ప్రతిపాదించాడు ఆ తరువాత జ్ఞానోదయం కలిగే తీరులు రకరకాలుగా ఉంటాయి అంటూ దానికి నిదర్శనంగా జనక మహారాజుని బలిచక్రవర్తిని ప్రహ్లాదుని మన ముందుకు తెచ్చాడు ఈ విధంగా జ్ఞానోదయ విధానాలను వర్నించిన తరువాత సంసారానికి మూలబీజమైన మాయను గురించి ప్రస్తావనను వశిష్ట మహర్షే లేవదీశాడు ఎందుకు లేవదీశాడు వెనుకటి కథలో చెప్పిన జ్ఞానోదయం సాధన యొక్క చివరి స్థాయిలో జరిగే పని మరి సాధన యొక్క ప్రారంభ ఏమిటి ఆ ప్రారంభ దశలో ఉపాయాలేమిటి ఈ చర్చలోకి వెళ్ళదలుచుకున్నాడు మహర్షి అలా వెళ్లే ముందు దేనికోసం సాధన చేస్తున్నామో స్పష్టంగా తెలియాలి అందుకోసమే వెనక అక్కడక్కడా ముక్కలు ముక్కలుగా జరిగిన మాయా చర్చల ముక్కలను ఒక చోటకి చేర్చదలుచుకున్నాడు ఆయన సమర్థుడైన శిలిపి కనుక పాత మొక్కలతో కొత్త బొమ్మ తయారు చేశాడు అదే గాధి చరిత్ర లవణ చరిత్రలో దేవేంద్రుడు పంపిన గారడివాడి మహిమ వల్ల లవణ చక్రవర్తికి మత్తులాంటిది కలిగి ఆ మత్తులో దారి తెప్పిపోయి అడవులో పాలై బోయవాడిగా జీవించాడు ఆ మత్తు తీరిపోయాక వెళ్ళి వెతికి చూస్తే తను బోయవాడిగా తిరిగిన ప్రాంతాలన్నీ మళ్ళీ నిజంగా కనిపించాయి అది ఎలా జరిగింది అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ నిశ్చితం ఉత్పత్తి ప్రకరణం నూట ఇరవై ఒకటవ సర్గ ఇరవై మూడవ శ్లోకమిది ఈ మనస్సు తను చేసిన పనులను తానే మర్చిపోతూ ఉంటుంది ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే ఇది ఎలా సాధ్యమో అలాగే చేయని పనిని చేసినట్లుగా స్మరించడం కూడా మనస్సుకు సాధ్యమే అని అక్కడ సమాధానం చెప్పారు ఎవరో ఒక రాజకుమారుడు నిజంగానే ఆ అడవుల్లో తిరిగి బోయిదానితో సంసారం చేసి పిల్లల్ని కన్నాడని ఆ మనస్సు యొక్క స్మృతి గారడీవాడి మహిమ వల్ల లవణ మహారాజు మనస్సులోకి సంక్రమించిందని అక్కడ వివరణ కూడా ఇచ్చారు ప్పుడు ఇక్కడ మహర్షి చరిత్రలో కూడా అలాంటి వివరణ ఇస్తున్నారు కేవలం చిత్తే జలాంతర్వాసినస్తాతాచారీ ఉపశమ్రకరణం యాభై సర్గ ముప్పయ శ్లోకం పూర్వం కటంజుడనే బోయవాడు అఖీర దేశపు రాజయ్యాడు ఆనాటి వాడి చరిత్ర అంతా యథాతథంగా చెరువులో నిలబడ్డ నీ మనసులో ప్రతిఫలించింది ఎలా ప్రతిభాత అని ఇక్కడ వివరణ ఇస్తున్నారు ఈ రెండింటికి తేడా ఏముంది వివరణల్లో తేడా లేదు కథనంలో తేడా ఉంది లవణమహారాజు దగ్గర ఒకడి అనుభవం మరొకటి స్మృతిగా సంక్రమించడానికి హేతువుగా ఐంద్రజాలకుడి ప్రభావం ఉంది ఇక్కడ అలాంటి ప్రభావం ఏమి ఉంది ఇక్కడ శ్రీహరి మాయే అలాంటి కారణం అని చెప్పరాదా అంటే చెప్పరాదు శ్రీహరి మాయ ఈ ప్రపంచం మొత్తం మీద వ్యాపించి ఉంది ప్రపంచంలోని సంసారభ్రాంతులన్నిటికీ అదే మూల దాన్ని ఈ సంఘటనకు ప్రత్యేక కారణంగా చెప్పే వీల్లేదు చెప్పిన విశేష ప్రయోజనం ఏమీ ఉండదు ఇక్కడ ఉన్నట్టుండి ఒక అనుభూతి కలిగింది కొద్ది నిమిషాల మతిమరుపులో ఎనభై సంవత్సరాల చరిత్ర జరగడమే ఆ అనుభవం ప్రతిరోజు స్వప్న దశలో మన అందరికీ కలిగేది అలాంటిదే దాన్ని మనమందరం అసత్యమని భ్రాంతి కొట్టు కొట్టుపారేస్తున్నా వేదాంతులు వచ్చి నీ స్వప్నం అసత్యమైనట్లే నీ జాగ్రత్త కూడా అసత్యమే అంటే మనం ఒప్పుకోవడం లేదు దానికి మనం చెప్పే ప్రధాన కారణాలు రెండు మొదటి కారణం ఏమిటి నా స్వప్నం మహా అయితే పది నిమిషాలు ఆ సమయంలో నా స్వప్న జీవితం కొన్ని సంవత్సరాలు నా స్వప్న సమయంలో నేనున్నది నా ఇంట్లో నా స్వప్న కథ అంతా జరిగింది ఎక్కడో పొరుగుళ్లు ఈ విధంగా ప్రదేశాన్ని బట్టి చూసినా అలాన్ని బట్టి చూసినా నా స్వప్న కథ అంత అసంగతం కనుక అది అసత్యం రెండవ కారణం ఏం చెప్తాం నా స్వప్న కథకు నేనొక్కడినే సాక్షిని దానికి రెండవ సాక్షి లేడు స్వప్న కథ నిజమైతే నా కళలో నాతో పాటు సుఖదుఖాలను ఎవరైతే అనుభవించారో వాళ్ళందరూ నా స్వప్న కథకు సాక్షులుగా నిలవాలి అలా ఎవరు నిలవడం లేదు ఈ రెండు కారణాల వల్ల మన స్వప్నం అసత్యమని ఖాయంగా మనం చెబుతున్నాం మన జాగ్రత్త కథకు ఈ రెండు దోషాలు పట్టవు జాగ్రత్త కథలో ప్రదేశాన్ని బట్టి కానీ కాలాన్ని బట్టి కానీ అసంగతంగా ఉండే సన్నివేశాలు ఉండవు మనతో పాటు అనుభవించిన వారంతా సాక్ష్యానికి నిలబడతారు అందుచేత మన జాగ్రత్త కథ అసత్యం కావడానికి వీల్లేదు స్వప్న కథే కాదు మన అనుభవంలో ఉన్న ఏ సంఘటన అయినా సరే అది సత్యమో అసత్యమో ప్రధానమైన కులబద్దలు ఈ రెండే ఈ రెండు కులబద్దల ప్రకారం గాధి మహర్షికి చెరువులో ఉండగా గలిగిన అనుభవం అసత్యమని నిశ్చయించక తపలేదు కానీ ఇక్కడ ఒక చిన్న మడత పేచి వచ్చి పడింది ప్రపంచంలో ఏ జీవికి తన శరీరం తగలబడిపోతూ ఉండగా పూర్తిగా బూడిదైపోగా చూసే అనుభవం ఉండడానికి వీలేదు ఎవరైనా యోగేశ్వరుడికి అలాంటి శక్తులు ఉండరాదా అంటే వాళ్ళకి ఉంటే ఉంటాయేమో మన గాదిగారు మాత్రం అంత గొప్ప యోగి ఏమీ కాదు ఆయనకి లేని పెళ్ళం కనిపించింది లేని పిల్లలు కనిపించారు చిన్నప్పుడు ఎప్పుడో చూసి చూడని తల్లి కనిపించింది వీటన్నిటికీ మించి తన చావు కనిపించింది తన శరీరం బూడిదవ్వడం కనిపించింది అయినా సరే తను ఉన్నాను అనే భావన పోలేదు ఎలా చేరాడో తెలియదు కానీ తల్లి గర్భంలో తను ఉన్నట్లుగా తనకే కనిపించింది పూర్వం భార్గవోపాఖ్యానంలో శుక్రకుమారుడు తన భావనా బలం చేత తను మరో శరీరాన్ని పొంది కాలక్రమంలో మళ్ళీ పాత శరీరం దగ్గరికి వచ్చి తను మహాయోగి కనుక కొత్త శరీరాన్ని వదిలి పాత శరీరంలోకి ప్రవేశించి ఆ పాత శరీరం యొక్క సహాయంతో కొత్త శరీరాన్ని కట్టెల్లో వేసి తగలబెట్టాడు ఏదో జంతర్మంతర్ కథలాగా ఉంది దీన్ని నమ్మవచ్చునో లేదో అని రాముడే సందేహించాడు కల్ప ప్రారంభ దినాలలో పాతకల్ప విశిష్ట జీవులు కొందరు జన్మిస్తూ ఉంటారని వారి చరిత్రలు ఇలాగే లోకోత్తరంగా ఉంటాయని కనుక వాటిని నమ్మాలని అక్కడ వశిష్ఠుడు చెప్పాడు ఇక్కడ అలాంటి కథలు ఏవి గాది మహర్షి సామాన్య సాధకుడు ఆయనకు తను బోడిదవడం తనే చూసిన అనుభవం కలిగింది తనకు శరీరం లేకపోయినా తను ఉన్నానని గుర్తుపట్టిన అనుభవం కలిగింది ఎక్కడో తల్లి గర్భంలో ఒక చిన్న నెత్తుడు కణికగా తాను ఉన్న అనుభవం కలిగింది అది పూర్తిగా కల కాదు నిజంగావడానికి వీల్లేదు అబద్ధానికి నిజానికి మధ్య ఇది ఎక్కడ ఉన్నట్టు కాది ఈ సమస్యలో కొంచెంసేపు కొట్టుమిట్టాడి ఈ అనుభవాలన్నీ తాను చదివిన పుస్తకాల వల్ల భిన్న బోధల వల్ల పుట్టిన పైత్యాలనే నిశ్చయానికి వచ్చి ఈ మొత్తాన్ని స్వప్నతుల్యంగా భావించి అసత్యం కింద కొట్టి పారేసి ప్రశాంతపడ్డాడు కానీ ఆయన ఎవడో అతిథి ముని వచ్చి తను భ్రాంతి అనుకున్న సన్నివేశానికి సాక్షిగా నిలబడి గాధి ప్రశాంతిని పూర్తిగా చెడగొట్టేశాడు స్వప్నం కానీ దానికి సమానమైన ఇతర భ్రాంతి అనుభవాలు కానీ అసత్యాలను నిశ్చయించడానికి కావలసిన రెండు అంశాల్లోనూ ఒకటి దెబ్బతింది అంటే రెండో సాక్షి లేడనే అంశం దెబ్బతింది దేశకాలకు విరుద్ధంగా చెరువులో నిల్చున్న తనకు ఎనభై సంవత్సరాల జీవితకత జరిగిందనే అంశం మాత్రం చెక్కు అలాగే ఉంది రెండు ప్రధాన కారణాల్లోనూ ఒకటి తెప్పిపోయి రెండోది మిగిలిపోతే దీన్ని ఏమనాలి సత్యమైన అనుభవనల్లా భ్రాంతి అనుభవనల్లా ఇక్కడే గెలగెలా కొట్టుకుంటున్నాడు గాది లవణ కథకు భార్గవ కథకు ఇప్పుడు ఈ కథకు ఉన్న భేదం కూడా ఇక్కడే ఉంది జై గురుదత్త